కాబట్టి యథా శాస్త్రం యథా కర్తవ్యం ఏదైతే ఉందో అది ఋతం కాబట్టి త్రికరణ శుద్ధిగా జీవించడం అనేటువంటిది సత్యం కాబట్టి ఋతం సత్యం ఈ రెండింటినీ కూడా తెలుసుకున్నాం తపస్సు స్వాధ్యాయ ప్రవచనేచ తపస్సు కూడా తెలుసుకున్నాం తపసా కిల్పిషం హంతి విద్య అమృత అశ్రుతే తపసా కిల్పిత హంతి విద్య అమృత రెండు కనెక్షన్ తపస్సు వల్ల కల్మషాలన్నీ పోతాయి కర్మకాండ ఆ తర్వాత విద్య బ్రహ్మ విద్య అమృతం అశ్నుయ ప్రవచనే కాబట్టి ఇద్దరే నిగ్రహం ఏదైతే ఉందో అది జరుగుతూ ఉండినా కూడాను స్వాధ్యాయ ప్రవచనాలు చేసుకుంటూ ఉండాలి ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఉండాలి కాబట్టి ఎక్కడైతే అవసరం ఉన్నాయో వాటిల్లోకి మనసు వెళ్లకుండా చూసుకుంటూ ఉండాలి అట్లాగే అనవసరమైనటువంటివి మనసులో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి శమహ అనవసరమైనటువంటి వాటిలో మనం వెళ్లకుండా ఉండాలి దమహ అధర్మ ప్రవృత్తి ఎక్కడైతే ఉందో అటువంటి విషయాల్లో మనం వెళ్లకుండా ఉండాలి దమహ అధర్మ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి మన మనసులో ప్రవేశించకుండా ఉండాలి శమహ కాబట్టి స్వాధ్యాయ ప్రవచనేచ ఈ స్వాధ్యాయము ప్రవచనము అధ్యయనము అధ్యాపనము ఈ రెండు నిరంతరం జరుగుతూ ఉండాలి కానీ ఇవి మాత్రం నడుస్తూ ఉండాలి వీటి మధ్యలో అవి మాత్రం ఆగడానికి అవకాశమే లేదు ఓకే పనులు చేస్తూ ఉంటాం భోంచేస్తూ ఉంటాం ఎందుకని పనులు చేయాలి అంటే శక్తి ఉండాలంటే భోజనం చేయాలి భోజనం చేస్తూ ఉండాలి అది కూడా కర్మే భోజనం చేయడం కూడా కర్మే కానీ మిగతా కర్మలు చేయడానికి భోజనం చేయడం అనేటువంటి కర్మ కూడా మనం చేస్తు పోవాలి అట్లాగే స్వాధ్యాయ ప్రవచనేచ నువ్వు దమం శమం తపస్సు రతం సత్యం ఇవన్నీ కూడా జరగాలి అంటే స్వాధ్యాయ ప్రవచనాలు జరుగుతూనే ఉండాలి నిరంతరం స్వాధ్యాయంలో ఉండాలి ఎందుకని ఇది చేసేది మనసే వీటిని జ్ఞాపకం పెట్టుకునేది మనసే మరిచిపోయేది కూడా మనసే కాబట్టి ఇవన్నీ మన మనసులో ఉన్నాయనుకోండి ఏ పరమ పవిత్రమైనటువంటి భావాలని శాస్త్రం మన హృదయంలో నింపిందో దింపిందో ఇవి గనక ఇలాగే ఉంటే మనం చక్కగా ప్రవర్తించే అవకాశాలుంటాయి లేకపోతే మళ్లీ దారి తప్పేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక పుణ్యకార్యం గనక మనిషి చేస్తూ ఉండకపోతే పాపం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకని ఊరికే మనిషి కూర్చోలేడు గనక కాబట్టి ఇవన్నీ మనకు తెలుస్తూ ఉండాలంటే నిరంతరం మరుపుండేటువంటి మనసుకి జ్ఞాపకం చేస్తూ పోవాలంటే స్వాధ్యాయ ప్రవచనం న ప్రమదితవ్యం కాబట్టి శమధమాదులు అక్కడి వరకు వచ్చాం కదా నిన్న అగ్నియశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అగ్నిహోత్రంచవచనేచ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అగ్నియశ్చ అగ్నిహోత్రం అగ్న ప్లీజ్ ఇప్పుడు నిరంతరం అంటే ఈ రోజుల్లో గానీ ఈ కూడా ఉన్నాయి ఇప్పుడు మామూలు అగ్నిని మనం ఉపయోగించుకుంట పోవడం అగ్నిహోత్ర కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు శ్రోత కర్మలు ఎగ్జాక్ట్లీ ఏమంటారు శ్రోత కర్మలు నేను చెప్పాను కదా అది కనుక శ్రోత కర్మలు శృత్యాపరోక్తం కాబట్టి శృతులు చెప్పేటివి కనుక శ్రోత కర్మలు ఇప్పుడు మనం పూజ సంకీర్తన ఇవన్నీ ఉన్నాయనుకో ఇవన్నీ కూడా స్మార్థకర్మలు స్మృత్యాపరోక్తం స్మృతులు చెప్పేట కాబట్టి ఈ అగ్నిహోత్రం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శ్రోత కర్మలు కాబట్టి అగ్నయ ఇప్పుడు మనం వివాహం దగ్గర నుంచి పిల్లలకి నామకరణం చేసేటప్పుడు కూడా అగ్ని ప్రతిష్ఠించే అగ్నిర్మనం చేసే అక్కడ చిన్న హోమం చేసే స్టార్ట్ చేసేది కానీ అగ్ని వల్లనే మనం జీవిస్తూ ఉన్నానుక ఈ అగ్నితో సంబంధాలున్నాయి మనకు పొయ్యి ఉదయాన్నే లేస్తానే అదే ఏంటి ఇంకా చూస్తున్నావేంటి కాఫీ తెచ్చి నోట్లో పొయ్యి అనే ఆవిడలో ఉండు నేను పోని పొయ్యి పొయ్యి స్థౌ స్థౌ అదే అగ్నయ అందువల్ల పూర్వ రోజుల్లో పొయ్యి ఉన్నదనుకోండి పొయ్యి దగ్గరికి వెళతానే పూర్వం మేము చూసినాయే మేము చూసినాయి ఏం శాస్త్రం ఏం మా ఇంట్లో చూసాం మా మదర్ చేస్తుంటే చూసాం ఉదయాన్నే ఆవిడ లేస్తే ముందు పొయ్యికి పూజ చేసేది చేసి రాత్రి అంతా పడుకునేటప్పుడు అంతా పేడగర ఆవు పేడ తెచ్చేసి అదంతా అలికేసేది ఆ రోజుల్లో పొయ్యిలంటే తమాషా ఉండేట్లే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా డెమాన్స్ట్రేషన్ చేస్తే తప్ప పిల్లకాయలకు అర్థంగా పొయ్యి ఒకటి తెచ్చి పెడితే తప్ప అందుకని ఇవన్నీ పెట్టింది ఎందుకంటే ఇట్లా ఉంటాయి కూడా అట్లాగ ఉంటాయి ఆ విధంగా సరేనా కాబట్టి మట్టితో చేసేసి వాటిని అంతా కూడా ఆవు పేడతో అలికేసి పెట్టి ఉంటారు ఈ పక్కొకటి ఇట్లా ఒకటి గుండోడు లాగా ఆ ఒక్కొక్క గుండోడు ఇద్దరుంటారు మూడోది మూడోది ఒక పెద్ద బాన్ ఉంటది రెండేది మనం వంట చేసుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో కర్రలన్నీ పెట్టి ఊదు ఇదే సపోర్ట్ ఇప్పుడు పెట్టారనుకోండి వన్ టూ మరి ఇది ఎందుకండి నిండా నీళ్ళు పోసి ఉంటారు ఆ రోజుల్లో బయలర్లు లేవు కదా నిండా నీళ్లు పోసి ఉంటారు దాని దాని పేరు పొంత ఇప్పుడు దానికి పొంతనే లేదు పొంత దాని పేరు సరేనా దాని మీద ఒక ముంత పొంత మీద ముంత ఎంత మంది స్నానం చేసినా ఎవరికీ లేదు ఇంట్లో చెంత ఎందుకో తెలుసా ఒక్కొక్కటి వస్తుంటే బకెట్లో బట్టి ఇవ్వడమే పోయేది అప్పుడు గోచులు పెట్టుకొని అమ్మా నేను పోయి ఆడుకో నువ్వు తొందరగా ఇచ్చేసే నేను స్కూల్కి పోవాలి నాకు ఇచ్చేసే ముందు అని చక్కగా ఎంత ఇప్పుడు ఎవడెక్కడ స్నానం చేస్తా ఉండాడో తెలియదు ఎవడెక్కడ ఉన్నాడో తెలియదు అసలు ఉన్నాడో లేదు తెలియదు ఇంట్లో ఇంట్లో పండగ జరిగినట్టే ఉండే ఇరవై నాలుగు గంటలు అమ్మమ్మ నువ్వు ఉండరా పోవాలా మనం అప్పుడు కాళ్ళు కింద కొడుతూ తనతాను తనతాను అప్పుడు ఆవిడ అంటూ ఉంటది ఉండండి మీరు పిల్లలవాడు కదా బడికి పోతాడు కదా వెళ్ళిరానండి మీరు తర్వాత వెళుతారు కాని అట్లాగే వీటిలో అంతా ధర్మాలుంటాయి ఎవరికి ముందు ఇవ్వాలా ఎవరికి వెనక్కివ్వాలా ఒకవేళ నాన్న చాలా ఇంపార్టెంట్ వర్క్ లో పోతున్నాడు అనుకో అప్పుడు అమ్మ చెప్తుంది నాయనా నాన్న ఇట్లా వెళుతున్నాడు ఇప్పుడు వెళ్ళకపోతే బస్సు పోద్ది అందుకని నీకు తర్వాత ఇస్తానున్నమ్మా ఎందుకని ఎట్లాగో నీ బడిపోదు నాన్న ఓహో ప్రయారిటీస్ లైఫ్ లో ప్రయారిటీస్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫంత నుంచి స్టార్ట్ అవుతుంది నీళ్ళు బస్సుకునే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి విషయంలో ఒక ధర్మం కాబట్టి అగ్రి ఉదయాన్ని అసలు వాడ పొయ్యి దగ్గరకు పోయి డైరెక్ట్ గా స్టార్ట్ చేయడం అనేది లేదు ఇప్పుడు వచ్చి ఉండదు ఇప్పుడు అసలు భయం తుపాకీతో కాల్చినట్టే ఒక్కరోజు పోయినా ఎందుకు నమ్మడిపోలేదు తుపాకీతో కాల్చినట్టే ఆ రోజుల్లో పాపం వాళ్ళు వెళ్ళి ఇప్పుడున్న ఓత్తుకొని ఎంత పొడుగు కా अलग अभी रगुल, रगुल को रुल को प्रतिण वर्धम ज्ञाप इलाक अद्त अग्नि यशस्वाध्याय प्रवचने కాబట్టి మంత్రాలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఆ మంత్రాలు కూడా చెప్పేవాళ్ళు ఏమి రావనుకోండి వాళ్ళకి ఏమి రావనుకోండి ఉదయాన్నే భగవత్ సంబంధమైన పాటలు పాడుతూ ఇవన్నీ మంగళకరమైన విషయాలు అంటున్నాను నేను ఇవన్నీ మంగళకరమైన విషయాలు అందువల్ల సర్వమంగళంగా ఉండింది ఆ రోజుల్లో ఎందుకని ఏ పని చేసినా సరే అట్లా ఉండేది కాబట్టి మొట్టమొదట నేను కాఫీ తాగిన టీ తాగినా లేదు వేడి నీళ్ళైనా ఇవన్నీ కూడా నాకు ఇక్కడి నుంచి అగ్ని చూస్తున్నాయి కనుక అగ్నియ అగ్ని ఎక్కడా పోయేది అసలు కొన్ని కొన్ని ఇళ్లల్లో అయితే ముఖ్యంగా ఈ వేదాధ్యయనం చేసే ఇళ్లు చూస్తే ఆ రోజుల్లో మొత్తం ఉదయం అంతా ఎక్కడ చూసినా ఫైరే ఎందుకని అక్కడేమో ఆవిడ వంట చేస్తూ ఉంటుంది ఫైర్ ఇక్కడ పెద్ద పెద్ద ఆయన ఉండాలనుకోండి బావగారు ఆయనతో ఒకటి సపరేట్ అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎవడ అగ్నిహోత్రం వాడితే ఆయనేదో కూర్చున్నాడు అప్పుడు ఈ లోపల ఈయన నదికి వెళ్ళి స్నానం చేసేసి ఆయన వస్తాడు ఆయన అగ్నిహోత్రం అక్కడ ఉండదు అడు ఆయన వెలిగిస్తాడు ఈయన వెలిగిస్తాడు ఆయన స్వాహ ఈయన స్వాహ మొత్తం అగ్నిమయం జ్యోతిర్మయం జ్యోతిర్మ ఎక్కడ చూసినా ఫైర్ ఇప్పుడు ఎవరిని చూసినా ఫైర్ ఫైర్ ఇప్పుడు మనిషి ఫైర్ ఎందుకని ఉదయం ఏ ఇంక లేదు ఏమి ఈ ఫైర్ ఎక్కువ అర్థమవుతుందే కాబట్టి ఆ విధంగా అగ్నిని అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ పోయేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో దాంతో పాటుగా స్వాధ్యాయ ప్రవచనేచ స్వాధ్యాయ ప్రవచనే అగ్నిహోత్రంచగ్నిహోత్రంచగ్న ప్రార్థన అందువల్ల ఈవెన్ భోజనం తయారైన తరువాత కూడాను అన్నీ మారిపోయినాయి ఇప్పుడు అన్ని కొత్తగానే ఉంటాయి అప్పుడు పరిస్థితులు తెసాయి భోజనం అయిపోయిన తర్వాత అంత అన్నం తీసి పొయ్యిలో వేసి దణం పెట్టి ఆ తర్వాతే మనకు పెట్టేది లేకపోతే పెట్టరు ఇప్పుడు అట్లా కాదు అక్కడ దోష పోస్తా ఉంటే ఈ పళ్ళే పట్టుకుంటాడు కూడా ఈ చండాలం పైగా వాళ్ళు చెప్తారు అట్లా చెప్తారు వేడి వేడిగా తిప్పు కానీ పళ్ళె పెట్టుకుని దగ్గరుండని ఉదయాన్నే బిట్స్ంది ఎందుకు పూర్వం అంతా అందరి కూర్చొని ఇప్పుడు పళ్ళేం పట్టుకునేది చెయ్యి ఆరిపోతా ఉండేది ఒక దోశ తినేది ఈ లోపల అప్పుడు ఇంకోటేసేది वेड़ी वेड़ी ये चेयि आरीपो मल्हे अच्छी वे दोस आरीपो चेयि दड़पा चट व्यवहार अर्थम पूर्व अग्नि वाले कदा मल्ल अग्निदेवड़े अति ब्रह्म ब्रह्म ब्रह्मा सर अग्नि ब्रह्म ब्रह्मा ब्रह्मणाहुतम अति का अग्नश स्वाध्याय प्रवचन అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనేచ అతిథియ స్వాధ్యాయ ప్రవచనే అతిథియహ పూజ్యతి అతిథి వచ్చాడనుకోండి ఇంటికి అతిథిని గౌరవించడా ఎందుకో తెలుసా అతిథి దేవోభవ మీకు వస్తుంది రేపు వస్తుంది టుమారో ఎట్ సరేనా అతిథి రేపు ఎన్నెండు వచ్చేస్తుంది ఎందుకంటే ఇల్లుడికి అయిపోతుంది కనుక రేపన రావాలి ఎల్లుడన్నా రావాలి మళ్ళీ మన్నాడు ఇక్కడ ఎవరు రేపళ్ళు వచ్చేస్తారు వాళ్ళు అందరూ వచ్చేస్తారు అతిథులు అందరూ వచ్చేస్తారు రేపల్ల కాబట్టి అతిథి వచ్చినప్పుడు ఇంటికి సరేనా ఇప్పుడు వరుణుడు ఉన్నాడు అనుకోండి ఈస్ ఈజ్ అవర్ గెస్ట్ టుడే కదా ఇన్ని రోజులు లేడు లేడు లేడు లేడు లేడు సరేనా ఈ రోజు వచ్చేది అనుకోండి అతిథి నువ్వు పిలిస్తే గది వచ్చేది ఆయనే ఆయన వస్తాడు కనుక పూర్వపు రోజులు ఏం చేసేవాడు తెలుసా పిల్లలు ఆడుతూ ఉండేవాళ్ళు మేము చూసి పెద్దలుండం పెట్టేవాడు వర్షం వస్తుంది ఎందుకంటే అతిథి పూజ్యహ ఎవడు వరుణుడు కూడా వరుణుడు ఉదయాన్నే నీకు సూర్యుడు వస్తున్నాడు కదా సూర్యుడు వస్తుండే నమస్కారం చేస్తున్నావు కదా సూర్యుడు నమస్కారం అతిథి ఎందుకని నువ్వు పిలవకుండా వస్తున్నాడు నీ కోసం నువ్వు పిలవకుండా వస్తున్నాడు అతిథి అట్లాగే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి కాబట్టి మన ఇంట్లో మనమే ఉంటాం మళ్ళీ ఇంకొక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి మన కోసం ఇంకొకరు యాడ్ అయ్యారని అర్థం అతిథి ఆ అతిథిని గౌరవించడం పూజ ఇది ఎవరు చేశారు ఇవన్నీ కృష్ణ లార్డ్ కృష్ణ ఎంతటి వాడు కుచేరుడు కుచేరుడు అతిథి రాగానే పాద పూజ అది ఆచరిత శ్రేష్ట ఏదైతే శ్రేష్ఠుడు ఆచరిస్తాడో అది ఇతరులు ఆచరిస్తారని తనకు అవసరం లేకపోయినా శ్రీకృష్ణ పరమాత్మ ఆచరించి చూపాడు అది అర్థమవుతుందే కాబట్టి ఇప్పుడు మనం ఎంత చేయని అవసరం లేదు వస్తానందా చెంపులు ఎత్తుకొని పోకుండా ఇప్పుడు అట్లీస్ట్ పలికితే అన్న చాలు రండి సార్ అని ఇల్లు అబ్బా ఇవన్నీ కొత్త ఇప్పుడు ఎవడన్నా వస్తానే పూర్వపు రోజుల్లో వచ్చారా రండి రండి బాగున్నారా అందరు మంచి ఇళ్ళు తాగతారు ఇప్పుడు ఎట్లా ఆహా మా ఇల్లు కనిపించింది ఇది అనవసరమైన మీనింగ్లెస్ స్టాక్ దీని పేరు జోక్స్ చండాలం అసలు జోక్స్ మని జోక్స్ మంచివే కాదు జోక్ వేయడం అనేది అందరు చేసే పని కాదది శాస్త్రం అన్న అందరు చెప్పచ్చు జోక్ అందరు వేయలేరు ఎందుకో తెలుసు అది కత్తిరంటేది అది జోక్ కనుక కరెక్ట్గా కట్ చేస్తే పండు కట్ చేసినట్టుంటుంది సరిగా కట్ చేయలేకపోతే గొంతు కట్ చేసినట్టుంటది జోకుతో చాలా మంది దూరం అయిపోయిన వాళ్ళు ఎందుకంటే తెలియక వేయడం కాబట్టి జోకు వేసేటప్పుడు అందంగా ఉండాలా సరేనా అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునేటట్టు ఉండాలి అది జోక్ అంటే అది అందరి వల్ల కాదది ఎందుకని అందరు ఎట్లా పాడలేరు అందరు ఎట్లా జోక్స్ వేయలేరు అవుతుంది కాబట్టి ఇవన్నీ అనవసరం మనిషి వస్తేనే మనిషిని గౌరవించి మనిషిని మర్యాదగా చూసి ఆ తర్వాత మిగతా సంభాషణ కూడాను ఇది అతిథియ పూజ వాళ్ళని పూజించడం నెక్స్ట్ చూడండి ఇవంతా వస్తేనే జ్ఞానం ज्ञान पैन बड़ा मनुष्य संव्यवहार व्यवहार संव्यवहार संव्यवहार ఇప్పుడు అగ్నిహోత్రం చేయ ప్రవచనై అన్నాం అనుకోండి ఇప్పుడు అదేంటి అది శ్రౌతకర్మ కదా అగ్నిహోత్రం అనేటువంటిది శ్రౌతకర్మ ఇది మానుషం అనేటువంటిది లౌకిక కర్మ ప్యూర్లీ లౌకికం దీంట్లో కూడా ఉండాల అవగాహన మానుషమితి లౌకిక సంవ్యవహార సమ్యక వ్యవహార లేది లౌకికంగా కూడా అంటే లోకములో మనం చెరిస్తూ ఉంటాం చూచారా ఎట్లా చెరించాలి ఇది కూడా చక్కగా చరిస్తూ చ మరియు స్వాధ్యాయ ప్రవచనం స్వాధ్యాయ ప్రవచనం చేసిన దానికి గుర్తిమిటంటే లౌకికంగా కూడా నువ్వు నిష్ణాతుడుగా ఉండాలి వ్యవహారంలో సంవ్యవహార లౌకిక సంవ్యవహార సమ్యక్ వ్యవహారీ మానుషంచే స్వాధ్యాయ ప్రవచనేచ మానుషం లౌకికమైనటువంటి వ్యవహారం లౌకికం కూడా చక్కగా ఉండాలి సంవ్యవహార సమ్యక వ్యవహార ఏంటది లౌకికంలో ఏంటండి సమ్యక వ్యవహారం ఇప్పుడు పెళ్లి జరుగుతుంది మన ఇంట్లో కదా కొందరిని ఆహ్వానించాలి ఇది లౌకిక వ్యవహారం అర్థమవుతుంది అట్లాగే గృహం కట్టుకున్నాం గృహ ప్రవేశం జరుగుతూ ఉంది కొందరిని పిలవాలి వాళ్ళు రావాలి ఇది లౌకికమైనటువంటి వ్యవహారం నిశ్చితార్థం జరుగుతూ ఉంది మనమే కూర్చొని నిశ్చితార్థం చేసుకునేట్లు కొందరు రావాలి ఇది లౌకిక వ్యవహారం ఇటువంటి వాటిల్లో ఏవేవైతే మనం పాటించాలనో అవి మనం పాటిస్తూ ఉండాలి ఇక్కడ ఇంకోటి కూడా ఉండదు శంకరాచార్య వారు మాట అంటారు యథాప్రాప్తమను ఇదొక అందమైన మాట భాష్యంలో తచ్చ प्राप्तम <laughs> ये लौकिक व्यवहारेद मेगाम अंदर्भाला मेलगा अच्छा प्राप्त अथा प्राप्त अच्छा प्राप्त अद्भुन अवाली दा मैं इंटी సడన్ గా వచ్చేసాడు ఒక మన ఇది లౌకికం సమయానికి వచ్చాడు పన్నెండు గంటలు రెండు భోజనం మనం భోజనం పోతా ఉన్నాం అప్పుడు ఏం చేయాలా ఇంట్లో వాళ్ళ సైజ్ చేసే అతను వెళ్ళిపోయిన తర్వాత ఇది సంవ్యవహారం కాషమ వివాహ కదా అతను పోయిన తర్వాత కొందరి పాపం ఈ లౌకికం కూడా తెలియకుండా ఏం చేస్తారు ఏమంటే మరి భోజనం పెట్టబెట్టి రండి అప్పుడు ఇచ్చిన పొడు కొరకు నీ సమయం లేదా సందర్భం అసలు నీది సమయం సందర్భం వచ్చాడు కదా అతిథి పిలవాలి ఇది సంవ్యవహార సమ్యక్ వ్యవహార ఇక్కడ శంకరాచార్య స్వామి తచ్చ యథా ప్రాప్తం అనుష్ఠేయం అయా ఇక అక్కడ నువ్వు చూసుకోవాలి ఎందుకని అంటే ఆయన కారులో వచ్చాడను వచ్చిన ఆయన కాళ్ళతో వస్తే ఓ పత్ కారులో వచ్చాడనుకో అప్పుడేం చేయాల కూడా పెట్ట దట్ ఇస్ ఇంప్లైడ్ పచ్చ యథాప్రాప్తం అనుష్టేయం అంతేగాని అయా వచ్చిన అతిథిని పూజ కాబట్టి ఆయన గౌరవించాలి అని చెప్తాం గానీ ఆయన డ్రైవర్ వస్తుంది కుక్కపిల్ల వస్తే పెట్టాడు అన్నీ సపోజ్ ఇది తచ్చ యథాప్రాప్తం అనుష్టేయం అంటే ఇట్లా డ్రైవర్ వచ్చాడు ఆయన కార్లో వచ్చాడు మరి డ్రైవర్ ఎందుకు నువ్వు ఇంకా బోధనం పెడుతు ఇతను సుఖపెట్టాలనే కదా వాటికైనా కష్టపెడితే నకీ పెడితే ఈయనాడు కూర్చొని వెనక చీట్లో వేడు తీసుకొని చెట్టు కొట్టేస్తారు లేకపోతే మధ్యలో కలనం లేదు సార్ ఏమంటాడు ఏందో సార్ అది ఏరు ఇది అయిపోయినట్టుంది ఏరు బ్లాక్ అయిపోయింది నన్ను బ్లాక్ చేసేసే బ్లాక్ చేసేస్తాను నేను అర్థమవుతుంది ఇటువంటి చోట చచ్చ అనుష్ఠేయం ఇది గుర్తుపెట్టుకోండి అందువల్ల ఇటువంటి చోట ఇది లౌకికం కదా యుద్ధమిద్దంగా శాస్త్రం కూడా చెప్పదు ఇప్పుడు ఎట్లా డ్రైవ్ చేసుకొని పోవాలో నేర్పిస్తుంది గాని శాస్త్రం అయ్యా ఇట్లా రెండు బస్సులు వచ్చి అటు ఒక లారీ వచ్చి ఇ పిల్లవాడు వచ్చి ఆ పక్క నుంచి ఆటో విత్ సో అండ్ సో వచ్చి